కాబట్టి మీ హృదయంలో ఏదైనా వాసన ఉన్నదనుకోండి ఇదిగో వాసన గలదు అంతవరకు కరెక్ట్ కానీ ఈ వాసన నాదే అది అది అసలైన అజ్ఞానం కాబట్టి మీరు ఆ జ్ఞానంలో పడవద్దు అజ్ఞానము గలదు అని తెలుస్తూ ఉంది అంటే అది మీకు చెందిన అజ్ఞానం మాత్రం అవదు ఎందుకంటే అజ్ఞానం గలదు అని తెలియట అజ్ఞానమునకు నాకు సంబంధము గలదు అనే సంబంధ గ్రహణము ఒకే జ్ఞాత విషయంలో సంభవము కాదు ఎందుకంటే అజ్ఞానము గలదు అని తెలిసే పడితే జ్ఞాత ఖర్చు అయిపోయినాడు జ్ఞాత యొక్క వాట ఫిలప్ అయిపోయింది ఇంకా ఆ జ్ఞాత ఇంకా కాబట్టి ఆ నాకు చెందినది అని గ్రహించుక కాదు అర్థమైందండి ఎలాగతే ఇది ఇది రేడియో అది ఒక కాల్బ్యునేషన్ ఏమంటే కరెక్ట్ కాంజునేషన్ అంత తప్పు లేదు కానీ ఇది నా రేడియో చెప్పు ఎందుకని అది నా రేడియో అని నీకు ఎలా తెలిసింది ఎలా తెలిసింది చెప్పండి ఎలా తెలిసింది ఎందుకని నేను తెలియవాడను ఎస్ యూఆర్ యూఆర్ ది నోవర్ అండ్ దట్ ఈస్ ది నో ది ఈ ఫుల్లీ ఫుల్లీ యూటిలైజ్ ఈ నో ఇన్ నో అయిపోయిందంట అంతే మీరు లోతుగా ఆలోచిస్తే రేడియో ఉంటుంది తప్ప నా రేడియో అనేది సృష్టిలో ఎక్కడ ఉంది ఆ సంబంధం గ్రహిస్తాన్ని సంబంధం గ్రహించడానికి అవకాశం లేదు ఎందుకంటే దాని చేసి చూడగానే రేడియో అనే జ్ఞానం కలిగిపోయేప్పటికీ జ్ఞాతకి జ్ఞేయానికి ఇన్స్పేషన్ కంప్లీట్ అవుతుంది సంబంధం గ్రహణం ఎలా ఉంది లేదు తెలుగులో సంబంధం గ్రహణం లేని సంబంధాన్ని నువ్వు పెట్టేవు అంటే అది అజ్ఞాన్స్ అజ్ఞాన్స్ జో హోతా ఓ అసల్మే నహితా ఇది తెలిసిందండి సుంద ఇది తెలియలేదు తెలిసిందండి ఇది మాత్రం తెలియదు ఎందుకంటే ఇల్లు అనే జ్ఞానము కరెక్ట్ నా ఇల్లు అనేది మీకు ఎలా తెలుస్తుంది అవును ఆ ఇంటికి మీకు ఉండే సంబంధం మీకు తెలుస్తుందా ఎలా తెలిసిందని చెప్పండి ఎలా తెలిసింది పెన్ను నా పెన్ను ఎలా తెలిసింది తెలిసిందని వాళ్ళు అనుకున్నారు మీరు అనుకున్నారు మీరు అనుకున్నారు కాబట్టి ఇంకొకళ్ళు అనుకున్నారు నా ఇల్లు అనే జ్ఞానం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడము అది ఎగుల్ టు ఫాలో ఒక్కడు కూడా తలకాయ ఒప్పులేదు అది ఎగుల్ టు ఫాలో చెప్పండి తెలుస్తుందా ఎప్పుడు కూడా వస్తు జ్ఞానము నామరూపాత్మకమైన పదార్థం ఉంటుంది దాని జ్ఞానం కలుగుతుంది అంట్లో తప్పే అది వ్యవహార వ్యవహారంలో భాగంగా దాని జ్ఞానం కలుగుతుంది అంతేగాని అది నాది అనే జ్ఞానము అది వ్యావహారిక స్థితిలో కూడా అది కేవలము అజ్ఞానమే తప్ప దాంతో వాస్తవికత లేదు చేతనే ఇది కొండ అని నేను అన్నాను అనుకున్నాను పర్వతాన్ని గురించి ఇది పర్వతము అన్నాడనుకున్నాను మీరు అది దాంతో తప్పేముంది తప్పు లేదు ఇది నేను నా కొండ అంటే అంత తప్పలేదాన్ని మనం అది ప్రూవ్ అయిపోతుంది కదా తప్పకుండా ప్రూవ్ అయిపోతుంది కదా ఎందుకని ఆ కొండ అక్కడే ఉంటుంది వీడికి పోతాను అవసరం ఒకవేళ నా కొండ అయితే ఏమవ్వాలి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి అది వస్తూ సంబంధం ఉండాలి కదా ఏదో రకంగా సంబంధం ఎస్టాబ్లిష్ అయి ఉండాలి ఏదో రకంగా నిన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు డాక్యుమెంట్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాను స్పెషల్ గాంక్ పెట్టినప్పుడు ఏమవుతుంది డాక్యుమెంట్ కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది నాకు చక్కగా అర్థమైంది కూడా ఏమిటంటే ఘటముంటుంది తప్ప మమ ఘట అనేది అది యుక్తియుక్తంగా సంహకీర్తి నాట్ పాసిబుల్ ఘట పాసిబుల్ ఎందుకంటే నేను జ్ఞాత ఘటము ధ్యేయము పాసిబుల్ ఘట జ్ఞేయమైన ఘటములకు జ్ఞాతగా ఉంటూనే ఓవర్ అండ్ అబౌండ్ ది ఘట a connection with the Gata for myself than cognize Chaitamannadi, it is called epistemological ga sambhavam kaadu. That is the question, okay? Tane, in Chaitane, the Nevantat is, Na illu anadi, purely subjective, purely subjective. Illu anadi, objectively. Are you seeing my mind? Illu anadi, objectively. నా ఇల్లు అన్నది సబ్జెక్టు ఇది ఇది బొమ్మ ఆబ్జెక్టు అందమైన బొమ్మ అదేమిటి సబ్జెక్టు సబ్జెక్ట్ ఎందుకంటే జ్ఞాతకి బొమ్మ అని తెలిస్తే అందమైన అని తెలియడానికి అవకాశం కానీ అయినా తెలిసిందంటాడు అంటే తన మనస్సులోనే వాస్తవాలను దాన్ని ఎక్కి మీరు పెడతారు కాబట్టి అది అజ్ఞానము లేదా సబ్జెక్టు పెరుగుతుంది సో ఇది అక్కడ హైసన్ బర్గ్స్ అంతే ఆయన ఏమన్నా అంటే నీకు ఎలక్ట్రాన్ పొజిషన్ తెలిస్తే ఎలాసిటీ తెలిసేందుకు మీరు లేదు ఎలాసిటీ తెలిస్తే పొజిషన్ తెలిసే అవకాశం లేదు ఏదో ఒకటే తెలుసు I want an instrument, an instrument to that. I say, rakane also means a dance question and an instrument to that. You cannot know the position under the speed of the earthworm simultaneously. If you know the position, the speed you cannot know. If you know the speed, the position you cannot know. Yes. Chaisan Gata. ఇది నాయసంబు ఉన్నట్టే ఉంది నా ప్రాణానికి అలాగే కలుపుకుంటా మీరు ఆలోచించండి ఆయన శంకరులు అత్యంత గభీరమైన ఎపిస్టిమాలజికల్ ట్రూత్ని అంటే జ్ఞానము విజ్ఞానము ఎలా ఎలా కలుగుతోంది విజ్ఞాన శాస్త్రం ఆ యొక్క ప్రవృత్తిని బోధించే శాస్త్రాన్ని ఎపిస్టిమాలజీ సైన్స్ ఆఫ్ నాలెడ్జ్ దానికి సంబంధించిన లోకైన సత్యాన్ని ఛిన్న వాక్యం కృతజ్ఞా అవిద్యాశ సంబంధ్రహీత జ్ఞానం చ అయత్ సంభవతి అనవస్థాప్ సాం so ah uh -huh. ఇప్పుడు చూడండి జ్ఞాత ఉన్నాడు జ్ఞాత ఒక జ్ఞాత అంటే ఒక జ్ఞేయానికి అది ఫిట్ అయిపోతుంది అది ఇంకా ఫిక్స్ అయిపోతుంది ఇంకా దానికి అదనపు ఎలిమెంట్స్ మీరు యాడ్ చేయడానికి వీలు ఒక మనిషికి ఒక ఓట్ అన్నట్టు సో ఒకటే జ్ఞాత జ్ఞాత జ్ఞాత యొక్క జ్ఞాతృత్వము ఉపయుక్తమైపోయాడు దీన్ ఎక్స్పెండెడ్ దేని చేత యొక్క జ్ఞానము కలుగగానే జ్ఞాత యొక్క జ్ఞాతృత్వము ఉపయుక్తమైపోయింది ఘటము అనే జ్ఞానం కలగ్గానే అక్కడికి జ్ఞాత యొక్క జ్ఞాతృత్వము ఉపయుక్తమైపోయింది ఇప్పుడు ఈ ఘటమునకు జ్ఞాతకు ఉండే సంబంధం అంటూ ఏదైనా ఒకటి ఉంటే ఆ సంబంధాన్ని గ్రహించటానికి ఆ జ్ఞాత ఇంక పనికిరాడు ఆ జ్ఞాత ఉపయుక్తమైపోయింది కాబట్టి ఇంకొక జ్ఞాత గలదు కాబట్టి ఈ మొదటి జ్ఞాత జ్ఞేయమును గ్రహిస్తున్నాడు ఈ జ్ఞేయములకు ఈ జ్ఞాతతో ఉండే సంబంధాన్ని మరో జ్ఞాత గ్రహిస్తాడు అని నేను చెప్పినట్లయితే దీంట్లో అనవస్థ అనేది అవసరము వచ్చేస్తుంది ఎనీవేర్ ఫుల్ కనుకుంటున్నాను ఎందుకంటే ఒక జ్ఞాతకి జ్ఞేయముతో జ్ఞాతత్వము సెటిల్ ఈ జ్ఞాత ఈ జ్ఞాతకి ఆ జ్ఞేయముతో ఉండే సంబంధాన్ని గ్రహించి మరో జ్ఞాత అయినప్పుడు ఆ జ్ఞాతే జ్ఞాత అవుతాడు ఈ జ్ఞాత జ్ఞేయమైపోతాడు కాబట్టి అవస్థ మీకు కూడా ఉంది ఎందుకంటే ఇంక జ్ఞాత యొక్క జ్ఞాతత్వానికే భంగము కలుగు ఇంక జ్ఞాత మీరు తెలియబడుతూ ఉంటే హౌక హీయుతమే జ్ఞాత కాబట్టి ఇంకొక జ్ఞాతను కల్పించి ఇంక ఎందుకు కల్పించాల్సి వచ్చింది ఈ జ్ఞాత జ్ఞేయమును తెలియతో తెలియట తోడనే ఉపయుక్తమైపోయారు కనుక సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి మరొక జ్ఞాతను మీరు కల్పించినట్లయితే ఇది అనవస్థ అనేటువంటి దోషానికి దాటి చేస్తుంది ఎది జ్ఞాత అతి జ్ఞేయ సంబంధో జ్ఞేయ జ్ఞాయేత అన్యో జ్ఞాత కల్ప్య సత్ జ్ఞాత జ్ఞేయముతో జ్ఞాత యొక్క జ్ఞాతత్వం పూర్తయిపోగా ఆ జ్ఞాతకి ఆ జ్ఞేయంతో సంబంధము కూడా గలదు అని సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మరో జ్ఞాతను కల్పించినట్లయితే ఆ మరో జ్ఞాత ఉన్నాడని నీకెలా తెలుసు రెండు జ్ఞాతలు ఉన్నాడని ఎలా తెలుసు అని ఇంకొక జ్ఞాతను కల్పించాలి తస్షి అన్యహి అన్య ఇది అనవస్థ అపరిహార్య ఈ అనవస్థా దోషము తప్పించుకున్న సంభవము కాకుండును అంటే తెలుగు శాఖంలో ఇది కొంత జాగ్రత్తగా దీన్ని రాయడం జరిగింది తెలియవాడి తెలుసుకునే ధనము అవిద్యను విషయముగా చేసి తెలియుట తోడనే వినియుక్తమైపోయినది కానీ వచ్చింది వాక్యం తెలియువానికి మరియు అవిద్యకు గల సంబంధము ఎవడి గ్రహిస్తాడో అతి జ్ఞాతు అవిద్యా సంబంధము సంబంధం జ్ఞాతులు అవిద్యా సంబంధం విషయముగా గల ఇంకో జ్ఞానము సంభవము కాదు ఎందుకంటే కర్తృకర్మ విరోధం వస్తుంది కర్తృకర్మ విరోధం బ్రాకెట్లో మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఓటు పట్టలే ఒక్క క్లాస్ ఈ ఒక్క క్లాస్ చూద్దాం మళ్ళీ క్లాస్కి ఎంతమంది మిదులుతారో ఏ చూద్దాం కర్తృకర్మ విరోధం వస్తుంది నేను గుర్తుపట్టలేదు తెలుగులో ఇప్పుడు ఈ క్షణంలో గుర్తుపట్టలేదు తెలుగులో వచ్చింది మన ఎలాగంటే ఇప్పుడు జ్ఞా ఘటము అన్నారు ఘటము అన్నారు ఘట జ్ఞానము కలిగింది ఆ ఘట జ్ఞానము జ్ఞేయము ఘటము జ్ఞాత ఒక జ్ఞాత ఇప్పుడు ఆ ఘటము ఈ జ్ఞాతకు చెందినది ఆ ఘటము నాకు ఈ జ్ఞాతతో సంబంధము కలదు అని తెలిసింది అన్నప్పుడు ఘటము జ్ఞేయమే జ్ఞాత కూడా జ్ఞేయం అయిపోతుంది ఎందుకంటే దీనికి దీనికి మధ్య సంబంధం ఉంది అని తెలిసిందంటే అక్కడ ఎన్ని జ్ఞేయాలు ఉన్నాయి అక్కడ ఇది జ్ఞేయము ఇది ఇంకో జ్ఞేయము సంబంధము జ్ఞేయము అది కనక్గానే ఉంది అది బాగానే ఉంది ఇప్పుడు అజ్ఞానము జ్ఞేయము ఈ అజ్ఞానమును తెలుసుకునే జ్ఞాత ఎవరు నేను జ్ఞాత ఈ అజ్ఞానమునకు ఈ జ్ఞాతతో సంబంధం ఉన్నది అంటే అప్పుడు ఆ జ్ఞాత ఏమవుతుందండి జ్ఞేయమవుతుంది ఈ అజ్ఞానమునకు ఈ జ్ఞాతతో ఉండే సంబంధాన్ని ఎవరు తెలుసుకునే జ్ఞాత ఎవరు ఈ జ్ఞాత కాలేదు ఎందుకని ఇది జ్ఞేయమై కూర్చున్నది కాబట్టి అజ్ఞానము జ్ఞేయము జ్ఞాతకి అజ్ఞానానికి ఉండే సంబంధము జ్ఞేయము ఆ సంబంధమును కలిగి తన ఎందు కలిగి ఉన్న జ్ఞాత కూడా జ్ఞేయమైపోయినాడు సంబంధాన్ని సంబంధం అంటే ద్వినిష్టం వృధించుకుంటేనే సంబంధం ఒక్కటితో సంబంధం ఉండదు కాబట్టి అజ్ఞాన సంబంధము కలిగి ఉన్న జ్ఞాత అనేప్పటికీ ఆ జ్ఞానము జ్ఞేయము సంబంధము జ్ఞేయము అజ్ఞాన సంబంధము కలిగిన జ్ఞాత కూడా జ్ఞేయమైపోతాడు జ్ఞేయము కానిదే జ్ఞాత కూడా జ్ఞేయము కానిదే ఆ జ్ఞాత అజ్ఞానంతో సంబంధం ఉందనే సంగతి తెలియడానికి అవకాశము లేదు ఈ జ్ఞాత జ్ఞేయమైపోతే అదే జ్ఞాత జ్ఞేయమవుతున్నాడు అదే జ్ఞాత జ్ఞాతం అవుతున్నాడు అన్నది కర్తృకర్మ మీరు అవుతాయి అందుకోసం మీరు ఏం చేయాలి ఇంకో జ్ఞాతం కల్పించాల్సింది అర్థమైన ఇంకా సీట్ మీకే మీరు వాళ్ళకి చదివిన వాళ్ళు అవి ఉన్నారు ఎంతోమంది వాళ్ళు అట్టి అట్టి అట్టి అంటే జ్ఞాతకు జ్ఞేయముతో గల సంబంధమును గ్రహించే ఇంకో జ్ఞాతను స్వీకరించినటు ఆ జ్ఞాతకు మరో జ్ఞాత అనే విధముగా అనవస్థ ఏర్పడుము జ్ఞాతకు జ్ఞేయముతో సంబంధము కూడా తెలియబడే పక్షములో మరి జ్ఞాతను కల్పించవలేము ఆ జ్ఞాతకు కూడా ఇంకో జ్ఞాతను కల్పించవలేము ఈ విధముగా అనవస్థ తప్పనిసరి అగును తెలియబడేది అవిద్య అయినా ఇంకోటి అయినా జ్ఞేయము జ్ఞేయము సంబంధము తెలియబడుతోంది సంబంధం జ్ఞేయ ఈ సంబంధము జ్ఞాతకు గలదు అని తెలియబడుతోంది అంటే జ్ఞాత కూడా జ్ఞేయ ఇది ఒక దోషం మరొకటి సార్ జ్ఞేయము ఘటం తెలుసుతోందా తెలుస్తోంది ఘటము జ్ఞేయము ఏదైనా తెలియబడుతోంది అంటే అది జ్ఞేయమే జ్ఞేయము జ్ఞేయమే అదే విధముగా జ్ఞాత కూడా జ్ఞాతలే అని జ్ఞేయము కాదడు కాబట్టి మీరు మీకు ఈ సంబంధ గ్రహణం అనేది ఒకటి చెప్పి జ్ఞాతను అప్పుడు ఈ విధముగా జ్ఞాత యొక్క క్షేత్రజ్ఞునకు దుఃఖమును కలిగినందుట మృత్యువు మొదలుగు వాటిచే దోషము ఏది లేదు నాకు సరిపడింది అయినా ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు అవిద్య తెలుస్తోందా తెలుస్తోంది అవిద్య తెలుస్తోంది అంటే అవిద్య జ్ఞేయమే అవుతుంది అది జ్ఞాత యొక్క ధర్మము కాదు కాదండి అవిద్యకి జ్ఞాతకు సంబంధం ఉంది అనేది అది గ్రాహ్యము కానే కాదు ఎందుకంటే జ్ఞాత ఇంకా జ్ఞాత జ్ఞాతగా ఉండగా ఆ జ్ఞాతకి జ్ఞేయంతో ఉండే సంబంధాన్ని గ్రహించడం అన్నది కప్పులు కర్మ విరోధంలో పడుతుంది కష్ట కర్మే చూస్తుంది కాబట్టి అభిప్రాయం నేను చెప్తున్నాను దృష్టాంతం పర్ఫెక్ట్ ఏమిటంటే ఇల్లు అనే జ్ఞానము తప్పు నా ఇల్లు అనే జ్ఞానము దూషించాము దుష్టము అంటే ఏదో జైల్లో పెట్టాలని నా అభిప్రాయం కాదు అది గత మీరు ఆలోచించుకోండి ఈ దృష్టాంతాన్ని మొత్తం మీరు ఆలోచించుకోండి ఇల్లుంటుంది తప్ప నా ఇల్లు అనేది ఏది ఉండదు ఆ మాట అర్థమైంది కదండి ఆ మాట అర్థమైందా కొంతవరకు అర్థమైంది కదా ఇల్లుంటుండే తప్ప నా ఇల్లు అది ఉండదు ఇప్పుడు రైలు వెళ్తూ ఉంటుంది మీరు ఎక్కడాల్సిన రైలు హే మన రైలు వచ్చేసింది అంటే రైలు ఉంటుంది మన రైలు అనేది ఏది ఉండదు అంతే కదా అలాగే ఇల్లు ఉంటుంది నాయి అనేది ఉంటాయి అలాగే ఉంటుంది అజ్ఞానం ఉంటుంది తప్ప ఆ జ్ఞానము నాది అని చెప్పడానికి యోగ్యమైన యుక్తి అయినా మనం చెప్తున్నాడే అజ్ఞానం చేసి చెప్తుంది కాబట్టి ఉంటుంది వాసన దుఃఖం ఉంటుంది ఎంత మాట కూడా రాష్ట్రం దుఃఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఎందుకని తెలుస్తూ ఉంటుంది మీ మనస్సు చెడిపోయినప్పుడు నీకు తెలుస్తుందా తెలియదా తెలుస్తూ ఉంటుంది దుఃఖం ఉంటుంది కానీ ఆ దుఃఖము నాది అనేటువంటి జ్ఞానము అది అజ్ఞానం దుఃఖము ఉన్నది అని తప్పు లేదు ఆ దుఃఖము నాది అన్నప్పుడు ఏమైంది ధ్యేయమైన దుఃఖానికి దుఃఖాన్ని తెలుసుకునే జ్ఞాతకి మధ్యలో ముడి ఈ ముడి దీన్ని తెలుసుకునేటువంటి వాడు ఈ జ్ఞాత పనికిరాడు ఇంకో జ్ఞాతకు ఆలోచిస్తాను కాబట్టి నా ఇల్లు అజ్ఞానము నా డబ్బు అజ్ఞానము నా కొడుకు అదే అదే అజ్ఞానమే నా దుఃఖము ఇదే దుఃఖం లోకంలో బోల్డ్ దుఃఖం ఉంటుంది కుటుంబాలలో ఎన్నెన్నో దుఃఖాలు అయితే వ్యక్తి జీవితంలో దుఃఖం ఉంటుంది అందుకనే భగవాన్ బుద్ధుడు అన్నాడు సర్వం దుఃఖం అంత దుఃఖమే ఉంటుంది వేదవాణ్ణి చూస్తే ఏముంటుంది వేదవాణి అనేది ఏముంటుంది దుఃఖం ధనికుని అనే ఉంటుంది ధనికుడు క్రికెట్ టీం కొనుక్కుని ఆ టీము ఎప్పటికైనా అసలు ఎప్పుడూ నెగ్గట్లేదని ఏడుస్తూ కూర్చుంటాడు క్రికెట్ టీం కొనుక్కున్నాడు ఒక ఆయన కొనుక్కుని నేను గత పదేళ్లలో సంపాదించిందంతా ఈ టీములో పోయిందని ఆయన ఆ టీం ఎవళ్ళకో అయినకాడిగా అమ్మేశాడు ఆయన పైగా అన్నాడు డబ్బు పోయింది ఆ టీము ఎప్పుడూ నెగ్గిన సంతోషం కూడా లేకపోయింది అని బాగుపోతున్నాడు భోరు భోరు అని ఏడవలేదు చూడాలి అదే డబ్బున్న వాణి ఎందు దుఃఖం ఉగలదు డబ్బు లేని వాడి ఎందుకు దుఃఖం ఒక చదువుకోని వాడు ఎందుకు దుఃఖం వగలదు చదువుకున్న వాణి అందే ఉంది దుఃఖము నిరుద్యోగు ఎందుకు దుఃఖం వగలదు ఉద్యోగం చేయని వాడు ఎందుకు దుఃఖం ఇక్కడ ఎక్కడ దుఃఖం అనుభవం నిజాత సేవ దుఃఖాన్ని తీసేయటం కోసం కాదు సుఖాన్ని వినియోగం తీసేసి సముద్రంలో నీళ్లు తీసేసిన సముద్రంలో నీళ్లు తీసేది ఉంటారు చెంబు మృషులు నీళ్లు తీసేస్తారా దుఃఖాన్ని తీసేయటం కోసం కాదు చాలా ఈ శక్తిని కొంత సన్మార్గంలో వినియోగించారు అవకాశం చెడు మార్గంలో వినియోగించే గొడవలు సన్మార్గంలో వినియోగిస్తే మనం కృతార్థకం అవుతాం మనం కృతార్థకం అవుతాం అందుకోసం చాలా మీరు సేవ ఎవరిని సేవ చేస్తారో వాళ్ళతో దుఃఖం పోదు వాళ్ళు దుఃఖిస్తూనే ఉన్నారు దుఃఖం పోదు ఇప్పుడు ఎవడో విద్యార్థి వచ్చి నాకు ఫీజుకి డబ్బులు లేవండి అన్నారు ఎంత మా ఫీజు అంటే ఏదో పన్నెండు వందలు పన్నెండు వందలు ఇచ్చామనుకోండి ఇప్పుడు ఫీజు కట్టేసుకుని వచ్చి నాకు షర్ట్స్ లేవండి ఏదో ఒక షర్ట్స్ ఇచ్చామనుకోండి ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ఏమయ్యా పరీక్ష ఏమైంది కనపడలేదంటే పరీక్ష ఫేజ్ అయిందండి దుఃఖం మరి అయితే ఆ వీధి డబ్బులు ఎందుకు ఇచ్చినట్టు మనం ఉండడం ధర్మం కాబట్టి మన యొక్క వికాసం కోసం మనం అంతే కదా దుఃఖం చేత దుఃఖం పోదు దుఃఖం లేకపోతుంది సేవ చేస్తే దుఃఖం పోతుందంటే దుఃఖం పోదు జ్ఞానం చేత దుఃఖం పోతుంది వాడు జ్ఞానాన్ని పొందుతే దుఃఖం పోతుంది అంతే కదా స్వామి అన్నాడు అన్నం పెట్టడం ఏంటంటే ఉద్యోగం ఇప్పించటం వంద రెట్లు లేదంటే పద్యం అవుతుంది నూత నూతజ్జల పూరి తమ్ములకు నూపులు నూరి పీకే అంటే ఏదో నన్నయ్యాడు పద్యం సరే పోండి అండి మీరు ఆ పద్యం గుర్తున్నట్లు లేదు నాకు నాకు కూడా గుర్తుండకాలంగా ఏమన్నాడంటే భోజనం పెట్టడం ఉద్యోగం విప్పించడం లేదు ఎందుకంటే భోజనం మీరు ఒకసారి పెడతాను తొమ్మిది సార్లు పెడతారు ఉద్యోగం వెప్పిస్తే మన జీవితాంతం వాడు భోజనం వాడు పుష్ప ఇంకో భోజనం పెట్టారు ఉద్యోగం చెప్పించడం కంటే చదువు చెప్పించటం కొంతమంది ఉద్యోగం ఇచ్చి స్థితికి చేరుకుంటాడు చదువు చెప్పింది చదువు చెప్పించడం కంటే ఆత్మ జ్ఞానాన్ని అందజేయడం నేను ఎందుకంటే ఆత్మ జ్ఞానం వల్ల దుఃఖం పోతుంది మిగతావాటి ఉండే వ్యక్తిలో దుఃఖం పోతుంది అయిన ది పాయింట్ ఈజ్ దుఃఖము కాదు తెలుస్తూ ఉంది దుఃఖం కాదు ఎలాగ ఎలాగే ఎందుకండి ఎందుకని అంటే తెలుస్తోంది కదండి తెలుస్తూ ఉంది ఆ దుఃఖము నాది అని తెలిసే ఛాన్స్ లేదు గమనించండి కాబట్టి ఎప్పుడు కూడా దుఃఖము గలదు ఇలా ఓకే అది నాది అని తెలిసే సందర్భమే లేదు కానీ మనం అజ్ఞానం చేత అది నాది అని ఆలోచిస్తూ ఉంటాము మీరు ఇది పునః అవిద్యా జ్ఞేయా అన్యత్వా జ్ఞేయం జ్ఞేయము అదం అది చూడండి తెలియబడేది అజ్ఞానమైన ఘటమైన పటమైన జ్ఞేయము జ్ఞేయము కథ జ్ఞాత అతిజ్ఞాత జ్ఞేయం అదే విధంగా జ్ఞాత కూడా జ్ఞాతం అవడం మళ్ళీ ఇంతకు ముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నారు అది నా దుఃఖము అని ఆ దుఃఖమును తెలుసుకునే వాడికి వారికి దానికి ఉండే సంబంధము కూడా తెలిసిందంటే ఆ జ్ఞాత జ్ఞేయమైపోయినది అది సంబంధము కాదు జ్ఞాత జ్ఞాతం జ్ఞేము లేదు కాబట్టి దుఃఖమున్నది ఆ దుఃఖమును తెలుసుకుంటూ నేను ఉన్నాను పర్ఫెక్ట్ దుఃఖము దుఃఖమును తెలుసుకుంటూ నేను ఉన్నాను దుఃఖము అని అన్నారే మమా అన్నారే మీరు అపరాధం చేసినట్లే సార్ ప్రజ్ఞాపరాధము అంటారు అంటే పగ్నేటివ్గా మిస్టేక్ చేస్తారు అందుకనే మమా అనుకోడు అనేది ఎక్కడో మృత్యుమా అనుకోడు మమ్మ అనే అన్నారు అమ్మా మరి సంకల్పంలో మమ అనే మాత్రం ఉంది కదా అంటే దాన్ని నేను ఉపాయం ఏం చెప్పానంటే మమోపాత్ ప్రదురు దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ అర్థం అనాలి పుట్టేశ్వరుడు పురోహితుడు మమే మమనకూడదండి అని చెప్పాలి అయ్యో అలా కాదు ఏమన్నా అంటే అప్పుడు చెప్పాలి అయ్యి మమోపాత్ ప్రదురు దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ అర్థం అనాలి అని అని చెప్పాలి అంటే అవును అది అంతా ఉంది కదా మరి మరి అలా అనిపించండి మీరు ఈ పైన ఎప్పుడు అనిపించినా అలా అనిపించాలి మా అధిక తప్పో పార్టీ పెట్టే ద్వారా ఇది చేస్తాం నాకు అనుకో నా అజ్ఞానం పోవాలని అందుకోసం పూర్తి చేస్తుంది అన్న నాటొస్తే అంతవరకు వెళ్ళిపోవాలి లేదంటే ఊరుకోవాలి నా ఎందుకంటే ఫండమెంటల్ది నా అంటే దోషం అవుతుంది సదాము అవిద్యాక్ష్ నాకు క్షేత్రజ్ఞిత్ కాబట్టి అజ్ఞానము తెలుసుకో ఉంది నాది అన్నం తప్పు దుఃఖము తెలుసుకో ఉంది దుఃఖము నేను దుఃఖిని అంటే దుఃఖము నాది అని అర్థం అది తప్పు అజ్ఞానం చేత శుక్తిత్వము కల్పితమవుతూ ఉంటుంది నేను అవిద్య అని కల్పితమవుతూ ఇటువంటి కల్పనల చేత యథార్థమైన క్షత్రజ్ఞత ఎటువంటి కోసము శాంతి ఎందుకంటే మీరు దేని అధ్యారోపణ చేస్తారో కల్పిస్తారో ఆ కల్పించబడేది అక్కడ ఉండే అధిష్టానాన్ని కలుషితము చేయలేని కల్పించింది కల్పిత విశే అయితే ఇంకొక పూర్వపక్షం అంటే ఏమిటి ఎలాగోలాగా క్షేత్రజ్ఞుడికి ఈశ్వరుడికి భేదాన్ని నిలబెట్టాలి ఎలాగోలాగా నను అయమేవ దోషోషవ క్షేత్ర విజ్ఞాతృత్వం ఇంతకుముందు ఏమన్నారు క్షేత్ర దోషములు క్షేత్రజ్ఞ సంక్రమిస్తాయి కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు కదాడు అన్నారు ఇప్పుడు అది కొట్టి పారస్వామి క్షేత్ర దోషములు క్షేత్రజ్ఞ సంక్రమించారు కాబట్టి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అవడానికి అభేదానికి అడ్డు లేదు అని మనం అనుకుంటే ఆయన అంటాడు అలా కాదు వీడు క్షేత్రమును తెలుసుకుంటున్నాడు కదా తెలుసుకుంటున్నాడు క్షేత్రముందు దోషమున్నది కదా ఒప్పుకున్నాం క్షేత్రంలో దోషం వీడికి సంకల్పించదు ఒప్పుకున్నాం కానీ దోషభూయిష్టమైన క్షేత్రమును తెలుసుకుంటూ ఉండుతయే క్షేత్రజ్ఞునికి పెద్ద దోషము ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మనం నేను ఏదైనా పాపం చేసినా చేయలేదు కానీ నా పక్కన ఉన్న ఏదైనా పాపం చేస్తే వాళ్ళు పాపం చేస్తుంటే నేను చూస్తూ ఉంటున్నాను కాబట్టి నేను కూడా పాపం గలవా అన్నట్టుంది అంటే తీస్తూ ఉండడం అంటే తెలివి తెలుస్తోంది నాకు కాబట్టి నేను కూడా ఆ పాపంలో భాగ్యమే అన్నట్టుంది నాకు కూడా దోషం వస్తుంది ఇప్పుడు తెలిసిందనప్పుడు బస్సులో వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటే ఆ రోడ్డు పక్కనే ఎవడో పాప కర్మని ఏదో పశువుని హింసించారు అది తెలిసింది ఎందుకు తెలిసింది ఇలా చూసుకోండి తెలుస్తూ ఉంటుంది అప్పుడు అది దోష అది దుష్ట కర్మ అది పని ఆ తక్కువ ఇప్పుడు ఇక్కడ అర్థం అర్థం లేని మ్యూజిక్ ఏదో కొంతసేపు వాళ్ళు అలా చేసిపోయారు లూడు ఊడు అంటూ ఉంటాడు ఇలా ఎలా కొడుతూ ఉంటాడు దాంట్లో ఏదో చూను ఉండదు ఏమీ ఉండదు అది నాయిస్ డిసిబుల్స్ బాగా పెరిగిపోతుంది అక్కడికి ఆ ఏరియాలో చాలా నాయిస్ ఎక్కువగా పెరిగిపోతుంది హండ్రెడ్ డెసిబుల్స్ నాయిస్ కి మెజర్మెంట్ ఉంటుంది హండ్రెడ్ డెసిబుల్స్ దాటి నాయిస్ ఉన్నట్లయితే అది బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యానికి మంచిది కాదు అక్కడ ఈ ఈ హైపిచ్ హై ఫ్రీక్వెన్సీ ఆ బోర్డు వాడు ఎలక్ట్రినిక్ బోర్డు ఆ మైపులో ఈ డ్రోములు కొడుతున్నాడు అది సుమారు నాలుగు వందల నాయిస్ ఉంటుందండి మీరు దాంట్లో నిలకొని ఉంటే ఒక అరగంట చేసి నెలకొని ఉంటే మీ మైండ్ అంతా కూడా బ్రెయిన్ సెన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి అన్నీ కూడా టెన్షన్ గురవుతాయి వాళ్ళు యంగ్ పీపుల్ వాళ్ళకి తెలియదు యంగ్ ఏజ్లో తెలియదు దాని దోషం భవిష్యత్తులో దొరుకుతుంది వాళ్ళు అలాని చేసిపోయారు అలా చేసే హక్కు లేదు వాళ్ళు అలా చేసిపోయాం ఇప్పుడు చేసిన పని సరికాదు కాబట్టి ఆ దోషం అంతా మనకు వస్తుందా మనకి తెలిసింది ఇప్పుడు కొంచెం పాఠం అనుకుంటే తెలిసింది వాళ్ళు వాళ్ళకి వస్తుందా అలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వస్తుంది తెలిసినంత మాత్రాన దోషం రాదు కానీ పూర్వపక్షం ఏమిటి వీడు క్షేత్రమును తెలుసుకుంటున్నాడు క్షేత్రము ముందు దోషము కలదు ట్రూ క్షేత్ర దోషము క్షేత్రజ్ఞానికి సంక్రమించదు ట్రూ కానీ దోషముతో కూడిన క్షేత్రమును తెలుసుకుంటూ ఉండడము అనేది ఒకటి ఉన్నది కనుక ఆ కారణం క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అవడానికి వీలు లేదు యావత్ంచి క్షేత్రజ్ఞారీ అవి ఆడుకునేందుకు తప్పు విజ్ఞానస్వరూప అవిక్రీయస్ విజ్ఞాతృత్వోపచారా ఇది కూడా తెలియాలంటే మీరు వేదాంతంలో సూక్ష్మమైన పరిజ్ఞానం కావాల కలిసిందని కలిగి ఉందా పురాణ కాలుక్షేత్రం కాదు నేను ప్రశ్న జనరల్ నాలెడ్జ్ ప్రశ్న మీరు సూక్ష్మంగా ఆలోచించి తప్ప దీపము పుస్తకమును ప్రకాశింపజేయుస్తున్నది ఒక వాక్యం దీపము పుస్తకమును ప్రకాశింపజేయుస్తున్నది దీపము ఉండగా పుస్తకము ప్రకాశిస్తుంది దీంట్లో ఏది కరెక్ట్ మొదటిది కరెక్టా రెండోది కరెక్టా రెండోది కరెక్టా ఆమె చీపురు పుచ్చుకుని తుడుచుతున్నది దీపము పుస్తకములను ప్రకాశింపజేస్తున్నది ఈ రెండు వర్షాలు అలాగే వెనబడుతున్నాయా మీకు దు రోజుకి తేడం చీపురు చూడవడం లాంటిది కాదు దీపం పుస్తకాలు కాదు చివులతో అంటే రియల్ యాక్షన్ దీపము పుస్తకము ప్రకాశింపజేయడంలో యాక్షన్ ఏమీ లేదు చిగురు బుట్టి దీపం పుస్తకాన్ని ప్రకాశింపజేస్తోంది అని చెప్పి దీని ఎందుకు కర్తృత్వం అన ఉంటుందా ఉండదు చీపురు బుద్ధిని తులిచి కొంత వికారం వస్తుంది నడువులు పెట్టడము ఏదో కొంత వికారం తృత్వాన్ని బట్టి కొంత వికారం వస్తుంది పుస్తకం ప్రకాశింపజేసింది కనుక ఆ దీపంలో వికారం ఏమైనా వస్తుందా బాగు మీరు నేను మూడు ఈ జనరల్ నాలెడ్జ్ మీరు బాగా ఇంకో జనరల్ మూడు సెంటెన్సులు చెప్తారు మీరు ఏది కరెక్ట్ చెప్పాలి దీపము ప్రకాశింపజేస్తుంది దీపము ప్రకాశిస్తుంది దీపము ప్రకాశము Moodo di kalakta. Moodo di kalakta. Diyupam yemi cheliyadu. Prakashamu adit kriyakadu. Simpamu adit kriyakadu. Diyupam is not doing anything. It is just the light, you say. It is the light. It is not lighting up anything in particular. It is just the light. దాని సన్నిధిలో ఇవన్నీ లేకపోతున్నాయి అది ఏమీ చేయటం లేదు అది ఉంది ప్రకాశస్వరూపమై ఉంది అని మాత్రమే కదా కానీ ప్రకాశస్వరూపమై ఉంది అంత మాత్రమే అయినా దీపము దీన్ని ప్రకాశింపజేస్తుంది అని మనం లోకంలో అంటాము మాత వనసతి అంటాము ఈ మాట వనస్థితి అనడము అని చూసారా దానికి అందమైన పేరు అదే ఉపాధ్యా అయితే మాట వలసతి అలా మాట వలసకి అన్నదాన్ని వెళ్ళి ముక్కు పట్టుకోకూడదు ఒక అమ్మగారు అన్నారు నేను అన్నమును వండుచున్నాను అన్నారు అమ్మగారు అన్నాన్ని వండుతారండి ఎవరు వెళ్ళి కూర్చుంటారా ఉన్నా వెళ్ళి అమ్మగారు అన్నాన్ని వండరు అన్నీ అడ్డీ వండుతుంది అమ్మగారి అడ్డ వండుతుంది కదా కానీ మాట వరసకు అలా అంటారండి దానికోసం తప్పు పట్టే ఎక్కర్లేదు ఈ గిన్నెని తీసుకెళ్ళి నీళ్లు పోసి బియ్యం పోసి కొయ్య పెడితే అన్నము ఉడుకుతుంది అన్నం ఉడుకుతుందా లేదా అమ్మగారు ఉడికిస్తారా అన్నా కానీ అన్నం ఉడికిస్తున్నాను అంటారు కానీ ఉపచారం అంటారు ఉపచారం అంటే అది కానిదాని అది అని చెప్తున్నారు చెప్తారు లోపల లోపల అదేవిధంగా ఆత్మ చైతన్యం యొక్క సన్నిధి క్షేత్రజ్ఞ చైతన్యం యొక్క సన్నిధిలో క్షేత్రం తెలుసుకుంది క్షేత్రంలో దోషాలు తెలుస్తాయి గుణాలు తెలుస్తాయి అంతే తప్ప క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని తెలుసుకుంటూ కాబట్టి దాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో కొంత చేస్తున్నాడు కాబట్టి ఆ క్షేత్రజ్ఞగత దోషము నేను ఎందుకు సంక్రమించకపోయినా ఆ దోషములన్నింటినీ బయట దోషం మాత్రం క్షేత్రజ్ఞ తప్పదు అనే ఆర్గ్యుమెంటు తప్పు ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే దీపం వేశాడు దీపం వేసేప్పటికీ ఒక్కసారిగా గబ్బిలాలు బొద్దింకలు అన్నీ కనపడ్డాయి అప్పుడు ఈ దీపము దుష్టము ఎందుకంటే ఈ చెత్త చెత్త వాటి నుంచి ప్రకాశింపజేసుకోండి అంటే అది అంత జన్మ జాతగా ఉన్నదో ఇక్కడ కూడా అంతే తెలుగుతాయి కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే చూడ క్షేత్రంలో దోషాలు ఉంటాయి క్షేత్రంలో దోషాలు సంగతి క్షేత్రజ్ఞ చైతన్య ప్రకాశం లేకపోతే తెలియను కూడా తెలియదు క్షేత్రం అనేదే తెలియదు చైతన్య ప్రకాశం లేకపోతే క్షేత్రజ్ఞ ప్రకాశం లేకుండా క్షేత్రం అనేదే తెలియదు క్షేత్రం తెలుస్తోందంటే క్షేత్రజ్ఞ ప్రకాశము ఉండబడితే తెలుస్తుంది ఆ క్షేత్రంలో ఉండే దోషాలు కూడా క్షేత్రజ్ఞ ప్రకాశము ఉండబడితే తెలుస్తుంది ఏది తెలిసినా మంచి తెలిసినా చెడు తెలిసినా అన్నీ కూడా ఆ చైతన్య ప్రకాశంలోనే తెలుస్తున్నాయి కానీ చైతన్య ప్రకాశం ముందు వికారము ఉండదు ఎక్తి కర్తృత్వము ఉండదు అది తన సన్నిధిగా ఉంటుంది అప్పుడన్నీ తెలుసుకో ఉంటాయి కాబట్టి దోషములతో నిండిన క్షేత్రమును తెలుసుకుంటూ ఉన్న కారణంగా క్షేత్రజ్ఞులకు ఈశ్వరుకు భేదమవచ్చును అనే మాట కోసాగా నా విజ్ఞానస్వరూపస్య అవిక్రీయస్య జ్ఞాతృత్వోపచారాలు నిజానికి క్షేత్రజ్ఞ చైతన్యము జ్ఞాత కాదు జ్ఞాత కాదు అది తెలివి తెలియవాడు కాదు తెలివి తెలుసుకునేది కాదు తెలివి కానీ తెలుసుకునేది కాకుండా ఆ తెలివి లేకుండా తెలుసుకోవడం అనేది అసంభవం కనుక ఆ తెలివి ఎందు తెలుసుకునేది అనేదాన్ని ఉపచారం చేసినప్పుడు అంతే వాస్తవంలో ఆత్మ క్షత్రజ్ఞ తత్మగుణంలో తెలుసుకొనుతు అనే ప్రక్రియ కూడా ఇది లేదు ఆత్మ క్షత్రజ్ఞ చైతన్యము కేవలము అవికారముగా ఎక్కి వికారము లేంటి మాత్రమే యథా ఉష్ణత మాత్రేణ అగ్నే భక్తిక్రియోపచారత్వత్ వేలు తీసుకెళ్ళి నేను నిప్పుల్లో పెట్టాడు వేలు కాలిన అప్పుడు వీడికి అగ్నికి సంభాషణ ఓ అగ్ని నువ్వు నా వేలిని కాల్చిటివి అన్నాడు అంటే అగ్ని అన్ని నేను వేలుని కాల్చాను ఏమో నాకేం తెలియలేదు అలాగ నేను కాల్చలేదు అన్నాడు అగ్ని అంటే వీడన్నాడు చూడు లేదు ఏమిటి నేను చూస్తే నీకు అవును కాలిపోయింది మరి నువ్వే కాల్చేవు కదా నువ్వు కాల్చావు కదా ఇంకెవరు కాలుస్తారు ఇప్పుడు చెప్తే వేరు కాలుందా కాదు ఇప్పుడు కాల్చింది ఎవరో నువ్వా మరొకళ్ళ నీళ్లు కాలుస్తాయా ఆకాశం కాలుస్తుందా వాయువు కాలుస్తుందా కృషిని కాలుస్తుందా మరి ఎవరు కాలుస్తారా ఏం అంటే నేనే కాల్చా అని మరి వెళ్ళిపో మనం నువ్వే కదా అంటే నేను కాల్సరే అన్నారు ఇది సంభాషణ ఈ సంభాషణ బట్టి ఏం తెలిసిందంటే అగ్ని కాల్చదు అగ్ని సన్నిధిలో కాళీని కాలుతూ ఉంటాయి అగ్ని కాల్చదు కానీ అగ్ని కాల్చింది కాల్చుగానే క్రియను అగ్ని చేసింది అనేది ఉపచారం కాబట్టి క్షేత్రజ్ఞుడు బస్కీలో వీటిసి బలాన్ని తెచ్చుకొని క్షేత్రాన్ని దాంట్లో ఉండే దోషాలది ప్రకాశింపజేస్తూ ఉంటాడు అని మీరేమనుకోదు అలాగే అలాంటి క్రియే ఉండదు క్షేత్రజ్ఞులే క్షేత్రజ్ఞుడు అగ్ని వంటి వాడు అగ్ని సన్నిధిలో అన్నిటికీ ఏది సంతుంది క్షేత్రజ్ఞుల సన్నిధిలో అన్ని తెలుస్తూ ఉంటాయి అంటే అది నేసుకోరు క్షేత్రజ్ఞ స్వరూపం నేసుకోరు మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోకుండా నేను కర్తని భోక్తని పాటిని పుణ్యము గలవాడము ఎంతో ఈ రకంగా అధ్యారూపాలను చేసుకుంటూ అలా ఉండకూడదు నేను చిన్మయ స్వరూపములను తెలివి నా స్వరూపము అది తెలుసుకోవడం కూడా కష్టం కాదు మీరు ఆ తెలివి మీద ఏ రకమైన అధ్యారోపములు చేయకుండా దానికి వీటిని వాటిని అంతకట్టకుండా తెలివి ఏ రూపా ఎరుకయ్యే నా స్వరూపము నేను ఎరుకయ్యే స్వరూపంగా గెలవాలను ఎరుక ఆకాశము వంటిది నిర్మలమైనది ఆకాశము వంటి అచితే నా స్వరూపము అని రోజుకి ఒక పది సార్లు కళ్ళు కూర్చుని అనుకోను నేను మీ స్వరూపం మీరు తెచ్చుకు అజ్ఞానం నీల మీ ఉండదు దుఃఖం కూడా నీలంగా ఉండదు ఇందులో ఉంటాయి ఎక్కడుండాలో అక్కడ ఉంటుంది మీ స్వరూపము ఓ ఓ నమలబ ఓ నమలబ